శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి రెండవ ప్రకరణము పంచమహాభూత వివేకము అందులో ఇరవై రెండు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము సతో నావయవాదం నామ రూపేణ తయోరద్యాప్యనుద్భవాత్ అనే ఇరవై శ్లోకం సద్వస్తువునకు అవయవములు లేవు అందువల్ల దాని ఎందు స్వగత భేదం అనేది లేదు అయితే సత్తు చిత్తు ఆనందము ఇత్యాది నామములు సద్రూప బ్రహ్మమునకు నామరూపాలు కూడా ఉండవచ్చు కదా అనంటే అసలు సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము నామరూపాలు అద్యాపి అనుద్భవాత్ ఇంకా ఉత్పన్నమే కాలేదు నామరూపాలు ఎలా చెప్పగలవు వాస్తవంగా సృష్టి ఉత్పన్నమైనా కూడా ఆ పరబ్రహ్మకు నామరూపాలు లేవు నామము మరియు రూపము ఈ రెండు సద్వస్తువు యొక్క అవయవములు కావు దానిపైన పదిహేను టిప్పణ చూడండి సత్ ఐసా నామ్ తో వ్యవహారికే నిమిత్త కల్ప్యా బ్రహ్మము నాకు వాస్తవంగా నామము లేదు రూపము లేదు అయితే సద్భ్రహ్మ చిద్బ్రహ్మ ఆనందో బ్రహ్మతి విజానాథ్ అని ఏ విధంగా మనము నామము చెప్పుకుంటాం కదా మరి నామం ఉన్నటే కదా అని ఏ విధంగా శంకిస్తే ఈ నామం ఉందో వ్యవహారం కొరకు కల్పన చేయబడింది అంతే వాస్తవంగా పరమాత్మకు నామం లేదు అయినా కాని మరి వ్యవహారం చేయాలి కదా గుద్దెదక వ్యవహారము మరి ఏ విధంగా చేసేది అందుకొరకై నామము అనేది కల్పన చేయబడింది అట్లే ప్రతి వ్యక్తికి కూడా లోకంలో ఒక పేరు అనేది పెడతారు కదా నామం పెడతారు కదా ఎందుకు పెడతారు చెప్పండి వ్యవహారం కోసమే కదా సంజా సంవ్యవహారార్థం అని అంటూ మహాభాషకారులు చెప్తారు పతంజలి భగవాన్ సంజ ఎందుకు పెడతారు పేరు ఎందుకు పెడతారు అంటే వ్యవహారం కోసం పేరు లేకపోతే వ్యవహారం జరగదు అందుకోసము నామమును కల్పన చేయడం సూక్ష్మ హ్రస్వ దీర్ఘ ఆకారు సో సత్కు హై నహి ఇక రూపం అంటావా బ్రహ్మము నాకు అసలు లేనే లేదు నామమే లేదనంటే అదొక కల్పన అని చెప్తే ఇక రూపం ఎక్కడి నుంచి పట్టుకొస్తావు ఎందుకంటే నిర్గుణ నిరాకార పర బ్రహ్మము అతనికి ఆకారమే లేదు ఆకారాలు ఎన్ని విధంగా ఉంటాయి స్థూల సూక్ష్మ హ్రస్వ దీర్ఘ కొడుగు పొట్టి దొడ్డు సన్నము ఇత్యాది ఆకారాలు ఈ ఆకారాలు కూడా సద్బ్రహ్మకు లేనే లేవు అంటాడు లేనే లేవు అని నువ్వు ఎలా చెప్పగలవు అంటే శృతి చెప్తుంది మహాత్మ అనుభవం ఉంది ఇప్పుడు శృతి ప్రమాణం చూడు అస్తూల మనను అరస్సు దీర్ఘం ఉపనిషత్తు మూడు డాష్ ఎనిమిది డాష్ ఎనిమిది ఇసు శృతి నిషేధితే ఈ శృతి ఏం చెప్తుంది పరబ్రహ్మకు స్థూలం గాని సూక్ష్మం గాని ఏ ఆకారము లేదు అని నిషేధింపబడుచున్నందువలన బ్రహ్మము నాకు ఆకారం లేదు నామం అయితే కల్పన చేయబడింది వాస్తవంగా నామం కూడా లేదు మరి మీరు చెప్తున్నారు కదా సత్తు చిత్తూ ఆనందం బ్రహ్మ సత్యం జ్ఞానం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వేజానాథం విజ్ఞానం ఆనందం మీరు సత్తు చిత్తు ఆనందం బ్రహ్మ చెప్తున్నారు కదా మరి వాటికే అవయవాలం చెప్పండి అని అంటే సత్తు చిత్తు అవ ఆనందాదికే సద్వస్తువుకే అవయవం నహి హే సత్తు చిత్తూ ఆనందాదులు సద్వస్తువునకు ఇవి అవయవములు కావు కింద స్వరూపు హే మరే మనగా ఈ సచిదానందాదులు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఇవి అవయవములు కావు మరి మనగా సద్వస్తువునకు స్వరూపమే అయి ఉన్నాయి ఎందుకనంటే ఒక దృష్టాంతం చెప్తాను వినండి కటుకథ సుగంధత శీతలత రూపు తీని గున్ను చందనకే కయ్యే హై చందనము గట్టిగా ఉంటుంది కటుకథ అంటే కాఠిన్యం ఉంటుంది మరి సుగంధం ఉంటుంది మరి శీతలత కూడా ఉంటుంది ఈ మూడు గుణాలు మనం చందనానికి చెప్తాము ఇవి చందన స్వరూపము కంటే భిన్నంలా చెప్పండి పరంతు భిన్నకి జావె నహి వీటిని చందనం కంటే భిన్నం చేయడానికి రాదు అవయవాలు అయితే వేరు చేయొచ్చు ఇప్పుడు ఒక వృక్షం ఉంది అనుకోను దానికి కొమ్మలు ఆకులు ఫలములు పుష్పములు ఇత్యాది అవయవాలు ఉన్నాయి వాటిని ఆ వృక్షం నుండి వేరు చేయొచ్చు కదా కానీ ఈ చందనం నుండి ఈ కాఠిన్యములు గాని సుగంధత్వములు గాని శీతలత్వములు గాని వేరు చేయగలవా చేయలేవు ఎందుకు దాని యొక్క స్వరూపమే అట్లే సదాదికి భిన్ను హోవే నహి అదే విధంగా సద్వస్తువు నాకు సత్తు చిత్తు ఆనందము అని ఏదైతే చెప్పబడుతుందో ఇది ఆ సద్వస్తువు యొక్క స్వరూపమే అవయవములు కావు సత్తు జో చిత్తు ఆనందిస్తే భిన్ను హోవేతో సత్తు చిత్తు ఆనందం ముఖ్యంగా మనం చెప్పుకుంటాం కదా సత్తు అనేది చిత్తు ఆనందముల భిన్నము అని చెప్పినాం అనుకోండి అప్పుడు చిత్తు కంటే భిన్నమేమవుతుంది జడమవుతుంది ఆనందం కంటే భిన్నం ఏమవుతుంది దుఃఖ రూపం అవుతుంది అప్పుడు ఈ సత్తు అనేది జడము మరి దుఃఖ రూపం అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది అసత్ హోవేగా అది అసత్య సత్తు కాదు చిత్తు ఆనందముల కంటే సత్తు భిన్నం అని చెప్పినట్లయితే అది సత్తు కాదు అసత్య అయిపోతుంది జడము దుఃఖ రూపం అవరు చిత్తు సత్ ఆనందసే భిన్ను హోవేతో ఇక చిత్తును తీసుకోండి ఈ చిత్త అనేది సత్తు కంటే భిన్నంగా ఆనందం కంటే భిన్నంగా ఉంది అని చెప్పినట్లయితే అప్పుడేమవుతుంది సత్తు కంటే భిన్నం ఏముంటుంది అసత్తు ఆనందం కంటే భిన్నం ఏముంటుంది దుఃఖరూపం ఉంటుంది అప్పుడు ఈ చిత్త అనేది సత్తు ఆనందాల కంటే భిన్నం అని చెప్పినట్లయితే అసత్తు దుఃఖరూపం అయిపోతుంది అసత్వరు దుఃఖరూపు అని అయితే జేడు భోవేగా అసత్తు దుఃఖరూపం అవటం వలన చిత్త అనేది జడమైపోతుంది జడు అని అయితే దుఃఖ రూపు హోవేగా ఏది జడం ఉంటుందో అది దుఃఖ రూపమే ఉంటుంది ఈ విధంగా ఆపత్తి వస్తుంది ఇక తీసరా మూడవది ఆనంద జో సత్తు చిన్ను హోవేతో ఇక మూడవ విశేషణము ఆనందము ఆనందము సత్తు భిన్నంగా మరి చిత్తు భిన్నంగా ఉంది ఆనందము అని చెప్పినట్లయితే ఏమవుతుంది అప్పుడు సత్తు భిన్నంగా ఉన్నదంటే అసత్ అయిపోతుంది మరి చిత్ కంటే భిన్నంగా ఉన్నదని చెప్తే జడమైపోతుంది మరి దుఃఖ రూపం అయిపోతుంది యాతే పరస్పర భిన్నీ కిందో బ్రహ్మ సత్ అబాధి హే సత్తు చిత్తు ఆనందములు బ్రహ్మమునకు అంశములు కావు అవయవములు కావు మరే మనగా బ్రహ్మం యొక్క స్వరూపమే సత్ అంటే అబాధ్య రూపము త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం అని మనం లక్షణం చెప్పుకుంటాం కదా బాధ రాహిత్యం సత్యత్వం సత్ అంటే అబాధ్యం ఉన్నది సో ఏది సత్తుంటో అదే చిత్ సో చిత్ అంటే చిత్ అంటే దేనికంటారు అలుప్త ప్రకాష్ చిత్ కయ్యే అలుప్త ప్రకాశ హే జో చిత్ హై సో ఆనంద్ అంటే దుఃఖకే సంబంధిత రహిత హయే చూడు ఏది సత్తో ఏది అబాధ్యమో అదే చిత్ అంటే అలుప్త ప్రకాశ రూపము ఏది చిత్ అదే ఆనంద రూపము ఆనందం అంటే దుఃఖ సంబంధ రహితము దుఃఖము లేస మాత్రం కూడా దాని ఎందు లేదు అది ఆనందం అనబడుతుంది లోకంలో సుఖము అని మనం చెప్పుకుంటాం ఈ సుఖం అనేది దుఃఖ మిశ్రితమయ్యే ఉంటుంది దుఃఖ సంబంధ రహితం ఉండదు సుఖం కానీ ఆనందంలో అట్లా కాదు దుఃఖ సంబంధ రహితం ఉంటుంది అందువల్ల ఏది సత్తు అదే చిత్తు ఏది చిత్తు అదే ఆనందము ఈ సచ్చిదానందమే బ్రహ్మం యొక్క స్వరూపము కాని అవయవములు కావు ఇసు రీతి సదాదిక సదువస్ బ్రహ్మకే స్వరూపు హే గు వా అవయవు నహి తాత సత్ నిరవయవు హే ఈ సత్తు చిత్తూ ఆనందాదు బ్రహ్మం యొక్క స్వరూపములే కాని గుణములు కావు అవయవములు కూడా కావు నయ్యాయకులు గుణములని చెప్తారు సత్తు చిత్తూ ఆనందాదు బ్రహ్మమునకు గుణములని చెప్తారు ఇవి గుణములు కావు మరియు అవయవములు కూడా కావు అందువల్ల సద్వస్తువు నిరవయవం ఉన్నది అని ఈ విధంగా ఇరవై శ్లోకానికి వ్యాఖ్యానం అయిపోయింది ఇప్పుడు ఇరవై శ్లోకానికి అవతారిక కుత నామరూపయోహో అభావ ఇది సంఖ్య సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము నామరూపాల యొక్క అభావముంది అని మీరు ఇంత పూర్వం చెప్పారు కదా అద్యాపి నామరూపయోహో అనుద్భవాత్ అని చెప్పారు కదా ఏ కారణం వల్ల అని ఈ విధంగా శంక చేస్తున్నాడు కుత నామరూపయోహ అభావ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము నామరూపలో అభావమున్నా అన్నా ఎందుకని ఏ కారణం వల్ల అని ఈ విధంగా శంక చేస్తే ఇరవై మూడో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు శ్లోకం చూడండి నామ రూపోద్భవశ సృష్టివాత్ సృష్టి తురా నయో నిరంసం సత్ నామూపద్భవస్ ఏ సృష్టివాత్ సృష్టితో పురా తయో ఉద్భవ చూడు సృష్టి అంటే ఏంది సృష్టి అంటే నామరూపాల యొక్క ఉత్పత్తి అంటేనే సృష్టి మరి సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము సృష్టి లేదంటే నామరూపాల యొక్క ఉద్భవం లేదని అర్థత సిద్ధమవుతుంది అందుకని నామరూపాల యొక్క ఉత్పత్తి అంటేనే సృష్టి కాబట్టి నా తయోహ ఉద్భవ వాటి యొక్క ఉత్పత్తి ఇంతవరకు కాలేదు తస్మాత్ అందుకని సత్ సద్వస్తువు నిరంశ సద్వస్తువు నిరంశం ఉన్నది నిరవైవం ఉన్నది యథా ఏ విధంగా అంటే వియత్ ఆకాశం వలె అని దృష్టాంతమిచ్చినాడు వాస్తవంగా బ్రహ్మమునకు దృష్టాంతమే లేదు ఉపమానమే లేదు నైవచ తత్సలింగం నోపమ నమస్తూన్యో అని ఈ విధంగా అన్యత్ర అన్యత్ర ప్రమాణాలు చెప్తున్నాయి రెండో వస్తువు లేకపోతే ఉపమానం ఎక్కడి నుంచి తెస్తావు చెప్పండి ఉపమానం ఇవ్వాలంటే ఉపమేయం కంటే భిన్నంగా ఉపమాన వస్తువు వేరే ఉండాలి ఏ విధంగా సాహిత్యకారులు ఒక స్త్రీ యొక్క ముఖంను వర్ణిస్తూ చంద్రముఖి అని ఈ విధంగా ఉపమానం ఇచ్చి చెప్తారు ముఖం అనేది ఒకటి ఉంది చంద్రుడు వాడు వేరొకడు ఉన్నాడు ముఖములో ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వస్తువు అయినటువంటి చంద్రునితో పోల్చి ముఖమును చెప్తూ ఉన్నారు అయితే పోల్చి చెప్పాలంటే ఉపమానం ఇచ్చి చెప్పాలంటే దృష్టాంతం ఇచ్చి చెప్పాలంటే దృష్టాంతం కంటే భిన్నంగా ఉండాలి కానీ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ చెప్పిన తర్వాత రెండో వస్తువే లేదన్నప్పుడు దృష్టాంతం ఎక్కడి నుంచి సరే బోధ్య వ్యవహారం జరగాలి అంటే మరి శిష్యునికి బోధ చేయాలంటే ఆరోపితమైనటువంటి ప్రపంచం నుంచే కొన్ని వస్తువులను దృష్టాంతంగా ఇవ్వవలసి వచ్చింది అందుకని యథా వియత్ ఏ విధంగా ఆకాశము నిరంశము ఆకాశము ఏకమున్నది ఏ విధంగా ఆకాశము నిరవయమున్నదో అట్లా సద్వస్తువు కూడా నిరవయవము అని ఈ విధంగా శ్లోకార్థం ఫలితమాహా తస్మాత్ యథావియత్ సద్ నిరంశం అని తొంభై అంకం చూడండి అత్రయం ప్రయోగ ఇక్కడ అనుమాన ప్రయోగంతో ఆ సద్వస్తు నిరంశం ఉన్నది అని సిద్ధి చేస్తున్నాడు చూడండి సద్వస్తువు స్వగత భేద శూన్యం భవితం అర్హతి ఈ సద్వస్తువు స్వగత భేదం రహితం ఉన్నది అంటే సవయవ పదార్థం ఉంటే స్వగత భేదం చెప్పడానికి వస్తుంది మరి అది నిరవయం ఉన్నది అందువల్ల స్వగత భేదం చెప్పడానికి రాదు ఏ విధంగా ఒక మనుష్యని యొక్క శరీరం ఉందనుకోండి ఆ శరీరంలో కాళ్ళు చేతులు ముక్కు నోరు చెవి కన్ను ఇత్యాది అవయవాలు ఉన్నాయి ఈ అవయవాలు ఉన్నాయి కాబట్టి శరీరానికి సవయవము అని చెప్పవచ్చు కానీ సద్వస్తువుని అవయవాలు ఎక్కడ ఉన్నాయి అది నిర్వయం ఉన్నది నిర్వయవత్వాత్ నిర్వయం ఉన్నది కాబట్టి స్వగత చెప్పడానికి రాదు ఏ విధంగా అంటే గగనవత్ అన్నారు శరీరంలో అంటే అవయవాలు ఉన్నాయి కాలు అంటే చెవి కాదు చెవి అంటే ముక్కు కాదు ముక్కు అంటే చెవి కాదు అని ఈ విధంగా అవయవాల్లో స్వగత భేదం ఉంది అవయవ భేదం ఉంది దీనికి స్వగత భేదం అంటారు మనం పూర్వం చెప్పాడు కదా విద్యారాయణ గురుదేవులు వృక్షేద పత్రపుష్ప ఫల అది అని చెప్పాడా లేదా ఒక వృక్షంలో పత్రము పుష్పము ఫలము మరియు శాఖలు ఇత్యాది అవయవ భేదం ఉంటుంది దానిలో స్వగత భేదం చెప్పడానికి వస్తుంది కాని సద్వస్తువు నాకు అది నిరవయవం కాబట్టి స్వగత భేదం చెప్పడానికి రాదు అందుకే ప్రతిజ్ఞలో ఏం చెప్పాడు సద్వస్తువు స్వగత భేదశూన్యం భవితం అర్హతి ఇంతవరకు ప్రతిజ్ఞ వాక్యం సద్వస్తువు స్వాగత భేదశూన్యమైనది ఎందుకు నిరవయవత్వా తనలో అవయవారు లేనందువలన ఏ విధంగా అంటే గగనవకా అనుమాన ప్రయోగం చేత సద్వస్తు స్వగత భేద శూన్యమున్నది అని చెప్పినాడు అప్పుడు పూర్వపక్షి అంటాడు మా భూత స్వగత భేద లేకుంటే లేకుండుగాక కానీ సజాతీయ భేదా కిమ్ నశాత్ ఇది ఆసంఖ్య సజాతీయ కదా స్వామిజీ సద్వస్తువునప్పుడు సజాతీయమైనటువంటి సద్వస్తువులు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఒక దేవదత్తుడనే పురుషుడు ఉన్నాడు అతడు చేతనుడా అచేతనుడా చేతనుడే కదా ఇంకో యజ్ఞదత్తుడు ఉన్నాడు అతడు చేతనుడే ఇంకో సోమదత్తుడు ఉన్నాడు అతడు చేతనుడే ఇట్లా మనం విచారించినట్లయితే బ్రహ్మ విష్ణు రుద్రుడు పంచాయతన దేవతలు ఇంకా అనేక రామకృష్ణాది దేవతలు వీళ్ళందరు చేతనులా కాదా అందరు చేతనమే కదా మరి ఉన్నప్పుడు సజాతీయ భేదం ఉందని చెప్పొచ్చు కదా వేరే చేతనాలు ఉన్నప్పుడు ఒక చేతనానికి ఇంకో చేతనానికి భేదం చెప్పవచ్చు కదా అందుకని స్వగత భేదము లేకుంటే లేకుండా గాక కాని సజాతీయ భేదం ఎందుకు చెప్పకూడదు సదంతరం వేరే సద్వస్తు ఉంది అందుకని సజాతీయ భేదము చెప్పండి అని ఈ విధంగా శంక తత్ సజాతీయం సదంతరం ఇది తన్ నిరూపయుతం శక్తే సత వైలక్షణ్య అభావా సదంతరం అయ్యా బాబా सदन अटे वेरे सद्वस्तु उसे सजातीय भेद चपचुनीक अद्वितीय ब्रह्म श्रुति चुप्त वेरे सद्वस्त एक् पटकोस्ना अंकनी तरूपयुत न शक्यते सजातीय भेदा निरूपा की रा ఎందుకు సతహ వైలక్షణ్య అభావా సద్వస్తువు నందు వైలక్షణ్యం లేదు విశేషం లేదు భేదం లేదు వేరే వేరే అనేకమైనటువంటి సద్వస్తువులు లేవు సద్వస్తువులు నానా లేవు ఉన్నది ఒకటే ఒక సద్వస్తువు దానికి సమానమైనటువంటి వేరే సద్వస్తువు ఉంటే సజాతీయ భేదం చెప్పవచ్చు కానీ వేరే సజాతీయ వస్తువు లేదు ఒకే ఒక అద్వితీయ బ్రహ్మ ఉంది కాబట్టి సజాతీయ భేదం చెప్పడానికి రాదు అని శ్లోకం ద్వారా చెప్తున్నాడు ఇరవై నాలుగో శ్లోకం చూడండి సదంతరం సజాతీయం న వైలక్షణ్య వర్జనాత్ నా రూపోపాధి సజాతీయం సదంతరం నా సజాతీయమైనటువంటి సద్వస్తువు ఇంకొకటి లేదు ఎందుకు వైలక్షణ్య వర్జనాత్ దానిలో వైలక్షణ్యం అనేది లేదు వివిధత అనేది లేదు విచిత్రత అనేది లేదు అనేకము అనేది లేదు సద్వస్తువులు అనేకం లేవు ఒకటే ఒక వస్తువు ఉంది సరిల ఏకో దేవ ద్వితీయం బ్రహ్మ ఏకో దేవ సర్వభూతీషు గూఢ అనంటూ ఒకే ఒక పరబ్రహ్మ వస్తువుంది ఆ సద్వస్తువు కంటే భిన్నంగా వేరే సద్వస్తువు లేదు అని అనేక శృతులు చెప్తున్నాయి అందువల్ల సజాతీయ భేదం లేదు అయ్యో స్వామిజీ ఘటహ సన్ పటహ సన్ పాసాన సన్ సన్ సన్ సన్ సన్ అంటూ సదంతరం ఉంది కదా ఇదొకటి ఉంది ఘటము ఉంది పటము ఉంది పాసానముంది పశువు ఉంది పక్షు మనుషు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అని సదు వస్తువు యొక్క భేదం కనపడుతుందా లేదా మనకు అనంటే ఆ సదువస్తు యొక్క భేదం ఏదైతే ఉందో నామరూపోధి భేదం వినా భిద నేవా నామరూపాల యొక్క భేదము పురస్కరించుకొని మనకు సద్వస్తువునందు భేదం ప్రతీతవుతుంది ఇది ఘటం ఉన్నది పటం ఉన్నది పాషానం ఉన్నది అని ఈ ఉన్నది ఉన్నది అనేటువంటి సద్వస్తువులో ఏదైతే భేదం కనపడుతుందో ఘటము పటము అనేటువంటి ఉపాధులను పురస్కరించుకొని సద్వస్తువు యొక్క భేదం కనపడుతుంది కానీ ఘటాది ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించినట్లయితే అవి కల్పితములు నామరూపాలు వాటిని తొలగీస్తే సదంతరమే మిగులదు వేరే సద్వస్తువే లేదు అయితే మరి చేతనాల్లో భేదం ఉంది కటపటాదుల్లో సన్ సన్ సన్ అనంటూ భేదం కనపడుతుంది సదంతరం కనపడుతుంది అనంటే ఇది ఉపాధి భేదమే గాని వాస్తవ భేదము కాదు అందుకని నయవ భిద సతహా భేదం అనేది లేదు ఏ భేదము సజాతీయ భేదము లేదు అని శ్లోకం ద్వారా చెప్పాడు ఇప్పుడు తొంభై మూడవ అంకం చూడండి నను ఘట సత్తా పట సత్తా ఇది సతహ భేదా ప్రతిభాసతే అసంఖ్య ఘటన్ సన్ ఘటాల్లో సత్తా కనపడుతుంది కదా ఘట సత్తా పట సత్తా పాసన సత్తా అనేటి భేదం కనపడుతుంది కదా అన్నప్పుడు సజాతీయ భేదం ఉంది కదా సదంతరం ఉంది కదా వేరే సద్వస్తువు ఉంది కదా అని ఈ విధంగా శంక చేస్తే ఘటాకాశ మఠాకాశ్ వద్ ఔపాధిపో భేద నా స్వతహ భవతి త్యాహ అయ్యా ఘటాకాశము మఠాకాశము అని మనము భిన్న భిన్నంగా వ్యవహారం చేస్తున్నామా లేదా ఇది ఘటాకాశము ఇది మఠాకాశము ఇది కుడియా ఇది కుసోలా అని ఆకాశ భేదాన్ని మనం చెప్తున్నామా లేదా మరి ఈ భేదము వాస్తవం చెప్పండి ఆకాశం ఒకటా అనేకమా ఒకటే కదా మరి ఒకటే అయినప్పటికీ కూడా మరి భేద వ్యవహారం ఎందుకైతుంది అంటే ఘటమఠ ఉపాధుల దృష్టితోనే ఆకాశంలో భేద వ్యవహారం అవుతుంది కానీ ఘటమఠ ఉపాధులను తీసేస్తే ఆకాశం ఒకటే అనేక ఆకాశాలు ఆకాశానికి సజాతీయమైన ఆకాశం ఉందా బాబా ఆకాశాలు ఉన్నాయి ఒకటే కదా కానీ ఇది ఘటాకాశము ఇది మఠాకాశము అని మనం భేద వ్యవహారం చేస్తున్నాం కదా మరి ఆకాశంలో భేదం ఉన్నట్టే కదా అంటే వాస్తవంగా లేదు ఈ ఉపాధి చేత భేదము వ్యవహారం అవుతుంది అంటే కల్పిత ఉపాధుల చేత కల్పిత భేదము ప్రతీతి అవుతుందే గాని వాస్తవ భేదం లేదు మరి ఎన్ని ఉన్నాయి ఆకాశాలు ఒక్కటే అదేవిధంగా సద్వస్తువునందు కూడా ఘట సత్తా పట సత్తా పాషాణ సత్తా సన్ సన్ సన్ సన్ అని సద్వస్తువునందు భేద వ్యవహారం అవుతుందో అది కూడా ఉపాధి భేదం వల్లనే అవుతుందే గాని స్వరూపం చేత ఒక్కటే ఏ విధంగా ఘటాకాశ మఠాకాశవత్ అని ఈ విధంగా ంత సహితంగా చెప్పినాడు మరి ఈ భేద వ్యవహారం ఎందుకైతుంది అని ఉత్తరార్థంలో చెప్పినాడు నామరూపేదం వినా సతహి ఏవా నామరూపేదం తప్ప ఆ భేదాన్ని పురస్కరించుకొని కాకుండా వేరే విధంగా స్వరూపము చేత భేదము లేదు అంటే ఔపాధిక భేదమే గాని స్వరూపం చేత సద్వస్తున్నందు భేదము లేదు అత్రయం ప్రయోగ ఇక్కడ ఈ ప్రయోగం ఉంది అనుమాన ప్రయోగం చేస్తున్నాడు తొంభై ఐదవ అంకం చూడండి సద్వస్తు సజాతీయ భేదరహితం భవితం అర్హతి సద్వస్తు సజాతీయ భేదరహితం ఉన్నది ఎందుకు ఉపాధి పరామర్శం అంతరేనా అవిభావ్యమాన భేదత్వాత అన్నాడు ఉపాధి భేదమును పరామర్శ చెయ్యకుండా ఆ సద్వస్తువులో భేద వ్యవహారము కాదు అంటే భేద వ్యవహారం అవుతుంది అంటే ఔపాధికమే కాని స్వరూపం చేత కాదు అందుకే ఉపాధి పరామర్శమంతరైన ఆ విభావ్యమాన భేదత్వాత అన్నాడు ఔపాధిక భేదమును పురస్కరించుకుని వ్యవహారం జరుగుతుంది ఆ ఔపాధిలేకపోతే భేద వ్యవహారం చేయడానికే ఆస్కారం లేదు ఎందుకు అందులో భేదమే లేదు సద్వస్తువు అనేకం లేదు కదా అనేకముంటే ఇదంటే ఇది కాదు ఇదంటే ఇది కాదు అని భేదం చెప్పడానికి వస్తే సజాతీయ భేదం చెప్పడానికి వీలవుతుంది కాని సదంతరమే లేదు రెండవ సద్వస్తువే లేదు అలాంటప్పుడు వాళ్ళ భేదమేల ఎలా చెప్తాను చెప్పు ఒక భేద వ్యవహారం అవుతుంది అంటే అది ఔపాలిక భేదమే కాని స్వరూప భేదము కాదు అని ఈ విధంగా ఇరవై శ్లోకానికి వ్యాఖ్యానం తెలుసుకున్నాం దాని మీద టిప్పణములు ఉన్నాయి చూడండి పదహారవ టిప్పణం సదంతరం నా అని ఏదైతే చెప్పాడో దాని మీద టిప్పణం ఉంది జబ్ సత్ నా హువే తబు సత్క సజాతీయ అవురు సత్తు హోదే చూడు సదు వస్తువులో ఉంటే అంటే అనేక సదు వస్తువులు ఉంటే ఆ సదువస్తువులలో ఈ సత్ అంటే ఆ సత్తు కాదు ఆ సత్ అంటే ఈ సత్తు కాదు అని సద్వస్తువులలో సజాతీయ భేదము చెప్పవలసి వస్తుండే కాని సో సత్ నానా బని ఆ సదు వస్తువు నానా ఆవుటకు సంభవించదు ఎందుకు ఉన్నది ఒకే వస్తువు కదా దానిలో అనేకత్వమే లేదు నానాత్వమే లేదు కహైతే తిన నానా సత్తుకు వాస్తవ తో సరే నానా సత్తులు కనపడుతున్నాయి కదా మాకు ఘటస్థన్ పటస్థన్ పాషాణన్ లేదా దేవదత్త అస్థి యజ్ఞదత్త అస్థి అని ఈ విధంగా అస్థి అస్థి అస్థి సన్ సన్ అని అంటూ భేదం మాకు ప్రతీతి అవుతుంది కదా అని ఒకవేళ శంకించినట్లయితే నానా సత్తుకు వాస్తవ కహేత్తో అద్వైతికి ప్రతిపాదక అనేక శ్రుతు సద్వస్తువుల్లో అనేకత్వం ఉంది నానత్వం ఉంది అనేక శువులు ఉన్నాయి ఎందుకని సద్వస్తువుల్లో సజాతీయ భేదం ఉంది అని ఒకవేళ చెప్పినట్లయితే ఏమవుతుంది తెలుసా అద్వైతాన్ని బోధించేటువంటి అనేక శ్రుతులకు హాని ఏర్పడుతుంది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ చో త్రష్ట ఎక్కువ దేవ సర్వభూతేశు గూడహ సద్వస్తు ఒకటే ఒకటి ఉంది రెండవది లేదు అని చెప్పినటువంటి అద్వైత శృతికి హాని ఏర్పడుతుంది సద్వస్తువు నందు చెప్పి ఆ నానత్వాన్ని వాస్తవం చెప్పినట్లయితే అద్వైత శృతికి భంగం ఏర్పడుతుంది అవరు వాస్తవ నానా సత్ పరిచ్ఛిన్నే వా వ్యాపక హే ఇప్పుడు ఎవరైతే సత్తు వస్తువులో నానత్వం ఉంది మరి వాస్తవం ఉంది అని అనుకున్నాడు కదా చూడు ఆ వాస్తవ నానత్వం సత్తులో ఏదైతే మీరు చెప్తున్నారో అవి పరిచ్ఛున్నములా వ్యాపకములా చెప్పండి అని ఈ విధంగా ఎవరైతే నానత్వం చెప్తారో వారిని ఈ విధంగా మనం వికల్పం చేసి అడగాలి జో పరిచున్న తో దేశ కాలకృత అంటే అంతయుక్తు ఉత్పత్తి నశవాను తాసే అనిత్య హోనే కరీ అసత్ పనికి ప్రాప్తి హోవేగి చూడు ఒకవేళ నానా సత్తులు ఒప్పుకొని అవి పరిచ్ఛిన్నములు అని చెప్పినట్లయితే అప్పుడు ఏమవుతుంది ఏది పరిచ్ఛిన్న వస్తువు ఉంటుందో అది దేశము చేత కాలము చేత వస్తువు చేత అంతము గలదై ఉంటుంది మరి ఉత్పత్తి వినాశాలు గలిది ఉంటుంది ఏది ఉత్పత్తి వినాశాలు గలిది ఉంటుందో అది అనిత్యం ఉంటుంది అప్పుడు నానాసత్తులు ఒప్పుకొని అనిత్యత్వాన్ని ఆపాదించుకున్నట్లు అవుతుంది తనకు తానే ఉప్పు తెచ్చుకున్నట్లయితుంది నానత్వము ఒప్పుకొని పరిచ్ఛిన్నం అంటే ఏమవుతుంది ఇటువంటి ఆపత్తి వస్తుంది అప్పుడు అసత్ ప్రాప్తి పోవే అవి అసత్ అయిపోతాయి ఏది అనిత్యం ఉంటుందో అని చెప్పాలి అంతే ఇంకేముంటుంది ఇప్పుడు పరిచ్ఛిన్ను చెప్పినట్లయితే ఏమవుతుంది అనిత్యత్వం అసత్వము అనేటువంటి వస్తుంది కదా ఆ అనిత్యత్వ ఆపత్తి రాకుండా అవరు జో వ్యాపక అంటే అపరిచ్చిన్న హై తో ఈ అనేక సదు వస్తువులను వ్యాపకములు అని ఈ విధంగా స్వీకరించినట్లయితే ఏమవుతుంది అప్పుడు దేశకాల వస్తు పరిచ్ఛేదిత రహిత అంటే వ్యాపక హోనే కరి నానత్వ అంటే అనేకత సంభవినహి ఏ వస్తువు వ్యాపకం వ్యాపక వస్తువులో అనేకత్వం అనేది సంభవించదు సదు వస్తువులు అనేకము అని చెప్పి వ్యాపకం అని చెప్తే అది సంభవించదు ఏది వ్యాపకం ఉంటుందో దానిలో అనేకత్వం ఉండదు అనేకత సంభవే నయ్ అవరు తిన్న నానా సత్తుకు జో అవాస్తవ్ మిథ్యాకహేత్తో ఒకవేళ సత్తువస్తువులు నానా అని చెప్పి అవి మిథ్యా అంటే సత్ చెప్తావు ఒకవైపు మిథ్యా చెప్తావు ఇది ఎట్లా మేరీ మాతా వంధ్య హయ్ ఇసు వాక్యకి నాయి వ్యాగత్ ఊవేగా మా తల్లి గొడ్రాలు మమ ముఖే జిహ్వా నాస్తి మాతామే వంద్యా ఆసీత్ పితామే బాలబ్రహ్మచారి అపుత్రమహ అని చెప్పినట్లయింది చూడు నా నోట్లో నాలుగో లేదో అని చెప్తున్నాడంటే ఆ చెప్పేవానికే దోషం పడుతుంది వదతహా ఏవో విశేష ఆఘాత ఇది వ్యాఘాత చెప్పేవానికే విశేషంగా ఆఘాతం ఏర్పడుతుంది దోషం ఏర్పడుతుంది ఎందుకంటే చెప్పుట నాలుక లేదనుట ఇది పరస్పర విరోధం కదా చెప్తున్నాడంటే నాలుక ఉన్నట్టు లేనట్టా మరి నాలుక లేకపోతే చెప్పలేడు మరి చెప్తున్నాడు నాలుక లేదంటున్నాడు అంటే ఇది పరస్పర విరుద్ధ వచనం కాబట్టి ఏది వ్యాఘాతం ఏర్పడుతుంది మా తల్లి గుడ్రాలు అని చెప్తున్నాడు మా తల్లి అని చెప్తాడు తల్లి అని అంటే సంతానం గలది అని చెప్పినట్లయింది మా తల్లి అంటున్నాడు వీడే కదా పుట్టినోడు మరి వీడు కొడుకై ఉండగా తల్లికి గుడ్రాలి ఎట్లయితే చెప్పామే పిల్లలు లేని వారికి కదా సంతానహీనురాలికి గుడ్రాలంటాము మరి మా తల్లి అని చెప్తున్నాడు స్వయంగా తాను ఉన్నాడు కొడుకు ఉండి మా తల్లి అని చెప్తున్నాడు మా తల్లి కుడ్రాలంటున్నాడు పరస్పర విరోధం కదా వ్యాఘాతము మా తండ్రి బాల బ్రహ్మచారి అంటాడు పోనీ విదుర బ్రహ్మచారి అంటే ఆ మాట వేరు కొన్నాళ్లకు వాళ్ళ వాళ్ళ ఆమె తీరిపోయింది అనుకోండి పడతాడు విదుర బ్రహ్మచారి అనపడతాడు కానీ ఇతడు బాల బ్రహ్మచారి మా తండ్రి అంటున్నాడు అంటే పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు మరి పెళ్లి చేసుకోకపోతే మా తండ్రి అని వీడు బ్రహ్మచారి ఎట్లయితాడు వీడెక్కడి నుంచి వచ్చాయి ఈ విధంగా వ్యాఘాత దోషం వస్తుంది అపుత్రష్ట పితామహ మా తాతకు కొడుకులు లేరు అంటాడు కొడుకులు లేకపోతే వీడు ఎట్లు వీనికి తండ్రి తాత కొడుకులు లేకపోతే ఇదంతా వ్యాఘాత దోషము అట్లయితుంది సద్వస్తువు అని చెప్పుట మరి అది మిథ్యా అని చెప్పుట ఇది పరస్పర విరుద్ధ వచనం కాబట్టి వ్యాఘాత ఓవేగా జో పారమార్థిక వ్యవహారికాతిభాషిక భేదికరి తీని ప్రకారిక సత్కహే తోబి నహి అయితే సద్వస్తువు మూడు రకాలుగా ఉంటుంది అయ్యా అని అంటాడు వేదాంతులు కూడా చెప్తారు కదా సత్తాలు ఎన్ని ప్రకారాలు చెప్పండి మూడు ప్రకారాలు పారమార్థిక సత్తా వ్యావహారిక సత్తా ప్రాతిభాషిక సత్తా మూడు రకాల సద్వస్తువు ఉంటుంది అని ఈ విధంగా చెప్పడంలో కూడా ఏమి యుక్తి లేదు ప్రమాణము లేదు అంటాడు చెప్పడానికి రాదు మూడు సత్తలు ఎక్కడన్నాయి చెప్పండి ఉన్నది ఒకటే అయితే మూడు సత్తాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వ్యవహారిక ప్రాతిభాషికలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి ఒకటి పారమార్థిక సత్తా ఒకటి వ్యవహారిక సత్తా ప్రాతిభాషిక సత్తా సత్తాలు భిన్నంగా ఉన్నాయా లేదా అనేక సత్తాలు ఉన్నాయా లేదా సత్తా అంటే సద్వస్తువే కదా ఉన్నది ఉన్నది సన్ సన్ సన్ అని అంటున్నాము కదా సద్వస్తువులో భేదం ఉంది కదా ఈ సత్తా భేదం చేత राहते जैसे धनी की सत्ता अंत सामर्थ्य जो है सो के आश्रित कार्यकारी की सत्ता भ्रांति से प्रतीत हुए है और किस द्वारा किस कार्यकारी के किंकर की सत्ता प्रतीति हुए है परंतु तिन में एक ही सत्ता है चोड़ ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి అతడు అనేక మందిని సేవకులను నౌకర్లను పెట్టుకుని పని చేపించుకుంటాడు ఒకడు మేనేజర్ ఉంటాడు ఒకడు ముని ఉంటాడు ఒకడు వేరే నౌకరీ ఉంటాడు సేవకుడు ఉంటాడు అనేక ఉంటారు వీళ్ళందరిలో ఎవరి సత్తా నడుస్తుంది చెప్పండి ధనికుని యొక్క సత్తనే వీళ్ళందరిలో నడుస్తుంది మరొక దృష్టాంతం తెలుసుకోండి ఇప్పుడు ప్రధాన ఉన్నాడు ఆ ప్రధాన యొక్క సత్తనే మొత్తం దేశ నడుస్తుందా లేదా రాజధాని నగరంలో ఉన్నాడు కానీ అతని యొక్క సత్తనే కదా దేశమంతా నడుస్తుంది ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరి సత్తలో పరిపాలన చేస్తున్నాడు స్వతంత్ర సత్త ఉందా అతనికి ప్రధానమంత్రి అధీనంలో ఉండి పరిపాలన చేస్తున్నాడు ఆ ముఖ్యమంత్రి యొక్క అధీనంలో అనేక మంది జిల్లా అధికారులు ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు ఆ జిల్లా మేరకు వారి యొక్క అధికారము ఆ సత్తా ఎక్కడిది ఆ జిల్లా అధికారి కింద ఇంకా అనేక మంది వేరే వేరే సిబ్బంది ఉంటారు వారు కూడా వారి వారి పరిధిలో ఆ తహసీల్దార్లని వేరే వేరే ఏవెవరో అధికారులు అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు వాళ్ళ అధికారం ఎక్కడికి చెప్పండి వారి స్వతంత్ర అధికారం ఉందా అది అది యొక్క అధికారమే చూడు ఆ ప్రధాన యొక్క సత్తనే వారి వారిలో ఉండి చలాయమానం చేస్తుంది మరి వాస్తవంగా ఎన్ని సత్తాలని చెప్పండి ఆ ముఖ్యమంత్రిది సత్తా మరి కలెక్టర్ సత్తా ఇంకా వేరే వేరే వాళ్ళది ఒక సత్తా ఇట్లా చెప్పగలవా వీళ్ళందరిలో ఉన్నటువంటి సత్తా ఒక్కటే ఆ ప్రధాన మంత్రి యొక్క సత్తనే అదేవిధంగా ఈ సద్వస్తువు యొక్క సత్తానే ఘటహసన్ పటహసన్ పాషాణన్ అని అన్నిట్లో సత్తా మనకు ప్రతీతవుతుంది పారమార్థిక సత్తా ఏదైతే ఉందో అదే వ్యవహారిక సత్తాలో కనపడుతుంది ప్రాతిభాషిక సత్తాలో కూడా కనపడుతుంది కాని వ్యవహారిక ప్రాతిభాషికల్లో ఉన్నటువంటి సత్తా స్వతంత్ర సత్తా కాదు అది పారమార్థిక సత్తనే వాటిలో ఆరోపింపబడి భిన్న వ్యవహారం జరుగుతుంది అంతే ఆరోపిత సత్తనే కానీ వాస్తవ సత్తా పారమార్థిక సత్తా ఒకటే అని ఈ విధంగా దృష్టాంతమిచ్చి చెప్పినాడు తైసే ఇహాబి ఏకిహి పారమార్థిక సత్త హే ఇక్కడ కూడా వ్యవహారిక ప్రాతిభాషిక భేదం చేత చెప్పినా కానీ వాస్తవంగా ఉన్నది పారమార్థిక సత్త ఒకటే व्यावहारिक में में में और वस्तु में, पटिक में लाला रंग की न्याई अन्यथा से सर्प से रज्जू के संबंध की न्यायी संसर्ग अभ्यास अनचनीय ख्या से प्रती है पारमार्थिक వ్యావహారికంగా ప్రాతిభాషికంగా కూడా సత్తా ప్రతీతి అవుతుంది కదా అని అంటే అది కేవలం ఆరోపితము ఏ విధంగా అని అంటే చెప్తున్నాడు ఒక ఎర్రని దాసాని పుష్పం ఉందనుకోండి లేదా ఎర్రని వస్త్రం ఉందనుకోండి దానిపైన స్వచ్ఛమైన స్ఫటికం అనేది అప్పుడు ఆ స్ఫటికం కూడా ఎరుపు వర్ణంలో మనకు ప్రతీతవుతుంది ఇప్పుడు ఈ స్ఫటికంలో ఎరుపు ఏదైతే కాను వాస్తవంగా అందులో ఉందా లేదా ఆ పుష్పం యొక్క లేదా వస్త్రం యొక్క ఆ ఎరుపు వర్ణం దీనిలో ఆరోపితమైందా చెప్పండి ఆరోపితమైంది అన్యత్ర ఉన్నది అన్యత్ర కనపడుతుంది అన్యత్ర ఎక్కడ దాసాని పుష్పము లేదా ఎరుపు వర్ణం ఉంది అన్యత్ర ఉంది అన్యత్ర ఎక్కడ స్ఫటికం అన్యత్ర ఉన్నది అన్యత్ర కనపడుతుంది దీనికే అధ్యాసాన్ అంటారు లేదా అన్యథాఖ్యాతి అని కూడా నైకులు చెప్తారు అన్యథాఖ్యాతి అంటే అన్య రూపంలో ఉన్నటువంటి వస్తువు అన్య రూపంలో కనపడుతుంది రజ్జు రూపంలో ఉన్నటువంటిది సర్ప రూపంలో కనపడుతుంది అన్య రూపంలో ఉన్నది అన్య రూపంలో కనపడట అన్యథాఖ్యాతి అని ఈ విధంగా చెప్తారు లేదా అధ్యాసాన్ రజ్జు ఎందు సర్పము रजू रजुला रजुे सर्प वलैन पड़े कल संबंधम चेत आ सर्पम आ रजुन नतीबकि अध्यास अटार अतस्म तदुद्दी अध्यास अदी का दाएन बुद्धि रजतम का शुक्ति यू रजतमने बुद्धि इधे अतस्म तदबुदि अध्यास अन पड़ती अध्यास चेत ग అన్యతాఖ్యాతి చేత గాని ఆరోపింపబడి సదువస్తువునందు ఏ పారమార్థిక సత్తా ఉన్నదో అదే వ్యవహారిక వస్తువు ఘట పటాదుల్లో కనపడుతుంది ఘటహసన్ అని ఈ విధంగా మరి ప్రాతిభాషిక వస్తువుల్లో కూడా అదే సత్తు కనపడుతుంది పారమార్థిక సత్త దీనిలో ఆరోపింపబడి కల్పితమైనటువంటి సర్పముంది రజత ఉంది ఉంది ఉంది అనేటువంటి ప్రాతిభాషిక సత్తా కూడా వీటిలో పారమార్థిక సత్తనే ఆరోపింపబడి ప్రతీతి అవుతుందే కానీ వాస్తవంగా సత్ అనేది ఒక్కటే అందుకని సదంతరం నాస్తి సదు వస్తు అనేది రెండవది లేదు సదు వస్తులో నాణత్వం లేదు అందువల్ల సజాతీయ భేదం లేదు అని ఈ విధంగా సిద్ధి చేస్తున్నాడు ఐసే సతికే నాణత్వికే అభావితే సతక సజాతి అవురు సత్ బని తాత సత్ సజాతీయ భేదిస్తే రహిత్ హై అని చెప్పినాడు రెండో సద్వస్తువే సిద్ధించడం లేదు అందువల్ల సజాతీయ భేదము లేదు అని సద్వస్తువునందు సజాతీయ భేదము లేదని నిరాకరణ చేస్తున్నాడు ఇక ఇరవై శ్లోకానికి అవతారిక చూడండి భవతు తరిహి సరే స్వామిజీ స్వగత భేదము లేదని నిరాకరణ చేశారు సజాతీయ భేదం కూడా సద్వస్తువు నాదని నిరాకరణ చేశారు అయినా కూడా విజాతీయ భేదం చెప్పొచ్చు కదా నామరూప ప్రపంచం కనపడుతుందా లేదా మనకు ఇది ఎట్లా ఉన్నది సద్వస్తువు కంటే విలక్షణం లేదా విజాతీయం సత్తు చిత్తు ఆనంద రూపము బ్రహ్మం ఇది అసత్తు జడము దుఃఖ రూపము విలక్షణంగా ఉందా లేదా విజాతీయం ఉన్నదా లేదా అందుకని విజాతీయ భేదం చెప్పండి అని ఈ విధంగా శంక చేస్తున్నాడు బవతు తర్హి విజాతీయా భేద ఇ ఆశంక్య సత విజాతీయం అసత్ తసత్వ ప్రతియోగివ అసంభవేన తత్ ప్రతియోగికో అభి భేద నాస్తిహ విజాతీయమైనటువంటి ఏదైతే ప్రపంచం చెప్తున్నారో నామరూప ప్రపంచము ఇది వాస్తవమా చెప్పండి చూడు భేదం ఎక్కడ చెప్పవచ్చు రెండు వస్తువులయందే భేదం చెప్పడానికి వస్తుంది ఆ రెండు వస్తువులు కూడా ఏ విధంగా ఉండాలి రెండు విద్యమానమై సదురూపమై ఉండాలి ఉంటేనే ఇదంటే అది కాదు అదంటే ఇది కాదు అని భేదం చెప్పడానికి వస్తుంది కానీ ఇక్కడ ఈ ప్రపంచం అనేది ఒక వస్తువు ఉంది ఒక వస్తువు ఈ రెండు సదు చెప్పండి ఒకటి సదువస్తువు కానీ దానికి విజాతీయమైనటువంటి ప్రపంచము అసద్వస్తువు ఉంది మరి ఒకటి సద్వస్తువు ఒకటి అసద్వస్తువు అది అసత్ వస్తువు ఉన్నందువలన ఆ అసద్వస్తువు ప్రపంచము బ్రహ్మమునకు ప్రతియోగి కాజాలదు ప్రతియోగి ఎట్లా ఉండాలంటే సద్వస్తువు ఉండాలి రెండు విద్యమానమై సద్రూపమై ఉండాలి ఉదాహరణకు ఘటమున్నది ఒక పటం కూడా ఉంది పటం అంటే వస్త్రం ఇది ఒక ఘటం ఉంది అదొక పటం ఉంది రెండు విద్యమానం ఉన్నాయి రెండు వ్యవహారిక సత్తగల పదార్థాలు కాబట్టి ఘటము నందు పట భేదం ఉంది పటము ఘటభేదం ఉంది అన్యం అన్యం యొక్క భేదము అన్యోన్యాభావే భేదం అంటారు ఈ విధంగా మనకు రెండు సత్వస్తువులు విద్యమానం ఉన్నాయి కాబట్టి వాటికి భేదం చెప్పడానికి వస్తుంది కానీ బ్రహ్మము పారమార్థికమైతే ఈ ప్రపంచము అలీకము అసత్తున్నది అయితే వ్యవహారిక వస్తువు ఉన్నది కదా ఇది వ్యవహారిక సత్యం ఉన్నది కదా అసత్ అని ఎట్లా అంటారు వంద్యాసూత్రుడు కదా అది అసత్ అంటే స్వరూపహీనకు అసత్క అయ్యేహే స్వరూపమే దేనికి ఉండదు అటువంటి వస్తువుకు అసత్ అంటారు ఉదాహరణకు వంద్యాపుత్రుడు ఉన్నాడు వంద్యాపుత్రుడు అనేవాడికి ఒక స్వరూపం అంటూ అస్తిత్వం అనేది ఉందా లేదు కదా నిస్వరూపకు అసత్కయ్య దానికి స్వరూపమే లేదు కాబట్టి అసత్ అనబడుతుంది వంద్యాసూతుడు మరి కూర్మ రోమము నరశృంగము ఆకాశపుష్పము వీటికి స్వరూపమే లేదు కాబట్టి అవి అసత్వా అనబడతాయి మరి ప్రపంచం అసత్తాన్ని ఎట్లా అంటావు ఈ నామరూపాల చేత ప్రత్యక్ష గోచరం సత్యత్వం ఉందా వీటిలో తప్పు ఈ ప్రపంచం ఏ బ్రహ్మమునకు పారమార్థిక సత్యత్వం మనం చెప్తున్నామో ఆ పారమార్థిక సత్యత్వము వీటిలో ఉందా ప్రపంచమునందు లేదు మరేమిటి వ్యవహారికం వ్యవహారం కోసము సత్తాను చెప్తున్నాము అది వ్యవహార పూర్తికే కానీ పారమార్థిక సత్యం లేదు అంటే ఏమన్నట్టు వాస్తవంగా అది మిథ్యయే మిథ్య అంటే అది ఉన్నట్ట లేనట్ట లేనట్టే మరి లేని వస్తువుకు ఉన్న వస్తువుకు భేదం ఎట్లా చెప్తావు చెప్పు సతోర్ హి భేద పరికల్పనీ నాత్సతో గంగోదక సృగోదాము పైతి స్వానుభవ దర్శ నూట యాభై తొమ్మిదో శ్లోకం భేద సతో పరికల్పనీయ భేదము సద్వస్తువుల ఎందే కల్పన చేయడానికి వస్తుంది చెప్పడానికి వస్తుంది కానీ నా సత్సతో భిన్నత సద్వస్తువు ఒకటి అసద్వస్తువు ఒకటి వాటిలో వాస్తవ భేదము ఉండదు ఏ విధంగా గంగోదక శాత మృగోదాము పైతి గంగోదకం ఉన్నది జలం గంగా ఉన్నది మృగజలం కూడా ఉంది రెండు భిన్న భిన్నం ఉన్నాయి మరి ఇప్పుడు గంగాజలం అంటే మృగజలము కాదు మృగజలం అంటే గంగాజలము కాదు అని ఈ విధంగా ఈ రెంటిలో భేదము చెప్పగలమా చెప్పండి ఎందుకనంటే ఆ మృగజలం అనేది వస్తువు లేనే లేదు లేని వస్తువుతో ఉన్న వస్తువుకు గంగా ఏ విధంగా భేదం చెప్తావు భేదమే చెప్పడానికి రాదు వస్తువు ఉంటే కదా సతోరి భేద పరికల్పనీయ రెండు వస్తువులు విద్యమానమై సద్రూపం చేత ఉంటే వాటిలో భేదం చెప్పడానికి వస్తుందే కానీ ఒకటి లేనే లేదు ఆ లేని వస్తువుకు ఉన్న వస్తువుకు భేదం ఎలా చెప్తావు చెప్పరాదు అదే విధంగా అసత్తు జడము దుఃఖరూపమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి ప్రపంచానికి మరి సత్తు చెత్తు ఆనందరూపమైనటువంటి బ్రహ్మము నాకు విజాతీయ భేదం చెప్పడానికి రాదు శ్లోకం చదవండి విజాతీయం సత్ తత్తు గమ్య ప్రతిత్వం విజాతీయం అసత్ ఈ నామరూపాత్మకమైనటువంటి అసత్తు జడ దుఃఖ రూపమైనటువంటి ప్రపంచం ఉన్నదో ఇది వాస్తవం కాదు సద్వస్తువు కాదు ఇది అసద్పమున్నది తత్తు నా అవగమ్యతే అది ఉన్నది అని సిద్ధే కాదు నామరూపాత్మ ప్రపంచం ఉంది అని ఏ విధంగా సిద్ధి చేయగలవు చెప్పు ఎందుకు జ్ఞానోత్తర కాలంలో ఇది లేకుండా పోతుంది మాయమైపోతుంది పోనీ జ్ఞానం కలగకుండా గానీ సుశుక్తిలో లేకుండా పోతుంది కదా ప్రళయంలో లేకుండా పోతుంది మరి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటి ఈ ప్రపంచము సత్ ఎట్లవుతుంది చెప్పండి త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం కదా మరి ఇది ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు బాధ మరి బాధ్యమైనటువంటి వస్తువు సత్ ఎట్లవుతుంది మరేమిటి అసత్తు అది అసత్తే అని చెప్పాలి అత అస్స ప్రతియోగివం ఎప్పుడైతే అది అసత్ అని సిద్ధ అయిందో ఇక దానికి ప్రతియోగివమే సంభవించదు భేదం చెప్పాలన్నా అభావం చెప్పాలన్నా సాదృశ్యం చెప్పాలన్నా అనుయోగి ప్రతియోగి అనేది రెండు ఉండాలి ఉంటేనే వాటిలో భేదము అభావము సాదృశ్యం చెప్పడానికి వస్తుంది రెండు వస్తువులు విద్యమానమై ఉండాలి ప్రతియోగి జ్ఞానం ఉండాలి అప్పుడే మనం భేదం చెప్పడానికి వస్తుంది అభావం చెప్పడానికి వస్తుంది మరి ఇప్పుడు ప్రతియోగి అనేదే లేదు మరి భేదం ఎవరితో చెప్తావు చెప్పు చెప్పడానికి రాదు అసలు వస్తువు ఈ నామరూపాత్మకమైన ప్రపంచం నందు సంభవించదు అలాంటప్పుడు విజాతీయాత్ భేద కుత విజాతీయ భేదము ఎలా చెప్పగలము అని ఈ విధంగా శ్లోకా ఓం సహనా సహనో భునక్తు సహ వీర్య కరవా వహై తేజస్వినధితమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి